ార పాపం లారా చెండు చెండు పూల చెండు ఏని పూలు మల్లె పూలు ఏని మల్లె గుండు మల్లె ఏమి గుండు రుబ్బు గుండు ఏమి రుబ్బు పిండి రుబ్బు ఏమి పిండి దొన్నపిండి ఏమి దొన్న పచ్చదొన్న ఏమి పచ్చ ఆకు పచ్చ ఏమి ఆకు మామిడాకు ఏమి మామ నేన కాదు కాదు సందమామ